నుంచి తెచ్చుకున్నాడు కంచి వెళ్ళాడు కంచి నుంచి ఏం తెచ్చుకున్నాడు ఆశేత హిమాచలం వెళితే ఎక్కడికి వెళితే అక్కడ వస్తువులని తెచ్చుకున్నాడు చాలా మంది దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుంటారు కాశీ వెళ్ళి కాని కంచి వెళ్లి కాని రామేశ్వరం వెళ్ళి కాని అక్కడ విశేషంగా లభిస్తాయి దక్షిణావృత శంఖాలు ఏమిటండి ఈ దక్షిణావృత శంఖం యొక్క విశేషం వాస్తవానికి అది ఒక సీషల్ అంటే ఏమిటి సముద్రపు జీవి దానిని నివాసంగా ఏర్పరచుకొని ఆ శంఖాన్ని తయారు చేసింది ఆ జీవి చనిపోయింది ఆ జీవి చనిపోతే అది బయటకు సముద్రపు ఆ శంఖాన్ని మనం తెచ్చుకున్నాం దాన్ని అభిషేకానికి తీర్థానికి సదాచారంలో వాడతారు ఆ శంఖా ద్వారా తీర్థం ఇస్తారన్నమాట అలా శంఖం ద్వారా అభిషేకం చేస్తారు శంఖం ఈశ్వరుడికి చిహ్నం మనం పూజలో వినియోగించాం ఏ ఇందు ఉపయోగించాలి శంఖధ్వని శంఖాని పూరిస్తారు శంఖ్వని ఏర్పడుతుందండి ఈ శంఖధ్వని ఏర్పడిన వాడికి ఎక్కడా బయట లోపల బయట చేస్తే అదేదో షోడసోపచార పూజలో భాగం లోపల కనుక దశ విధనాదాలను కనుక వెనగలిగితే యోగివి లోపల వినగలిగితేనేమో యోగివి బయట వింటేనేమో సదాచారం కర్మ మార్గం కాబట్టి దేవాలయంలో ఉపయోగించేటటువంటి దశ కూడా నిన్ను సూచిస్తున్నా ఏమని అక్కడ మురళి వాయిస్తారు అలాగే డమరుకం వాయిస్తారు అలాగే శంఖం ఓతారు ఇలా దశ విధనాదారాన్ని నీకు అక్కడ దేవాలయంలో పరిచయం చేస్తున్నారు కర్మ మార్గం ద్వారా పూజ ద్వారా ఏమని నాయన ఈ దశ నీ లోపల వినవయ్యాబాబు నీ లోపల వినాలంటే ఎప్పుడు యోగిపోవాలి మరి దేవాలయం పాఠశాలేనా కాదా వెరీ ఇంపార్టెంట్ దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నారంటే లాభంలా పులిహార ప్రసాదం తెచ్చుకున్నారంటే లాభంలా అక్కడి ఏం తెచ్చుకోవాలి ఇప్పుడు దశ లోపల వినడం ఎట్లాగో నేర్చుకోవాలక్కడా గుర్తించడం ఎట్లాగో నేర్చుకోవాలి స్థూలనాదం ఎలా ఉంది సూక్ష్మనాదం ఎలా ఉందో గుర్తుపట్టాలి స్థూలనాదంలో సూక్ష్మనాదాన్ని సూక్ష్మనాదంలో స్థూలనాదాన్ని గుర్తుపట్టగలిగిన వాడెవడో వాడు నాదయోగి ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మాత్రమే నాదాతీతమైన నాదాంతమైన కళ అప్పుడు తెలుస్తుంది నీకు ప్రకాశం కళ అంటే ప్రకాశం ఇంతకీ మనం మనం ఆత్మలక్షణాల్లో ఏం మాట్లాడుకుంటున్నాం చైతన్యం జ్ఞానం ప్రకాశం ఆనందం సత్ అంటే నువ్వు ఏమేమి దాటితే సత్స్థితికి వెళతావు నాదాన్ని దాటాలి ప్రకాశాన్ని దాటాలి దాన అవతలున్న చైతన్యాన్ని కూడా దాటాలి నాదం కంటే యువతలు ఉంటుంది ఆనందం అంటే ఆనందాన్ని దాటి నాద స్థితిలోకి నాదస్థితిని దాటి ప్రకాశస్థితిలోకి ప్రకాశస్థితిని దాటి చైతన్య స్థితిలోకి చైతన్య స్థితిని దాటి సత్స్థితిలోకి నువ్వు స్థిరం అవ్వాలి అంతర్ముఖ ప్రయాణం చూడండి ఎంత సులువుగా సూటిగా చెప్పాడు నీలో పరిణామం ఎలా వస్తుందో పరిణమించిన వాడు చెప్పాడు ఇప్పుడు అలా ఆ స్థితిని చేరిన చెప్పాడు ఇప్పుడు నువ్వు ఎలా పరిణామం చెందుతున్నావు ఇంకా నువ్వు బహిర్ముఖంలోనే ఉండొచ్చు కానీ నీ అంతర్ముఖ పరిణామాన్ని పరిచయం చేస్తున్నాడు ఆ స్థితిని పరిచయం చేస్తున్నాడు అందుకని నువ్వు సత్తాస్వరూపుడువి అంటున్నాడు నీ స్వరూపం సత్తా అంటే నాకు తెలియదు కదండి మన ప్రశ్న ఏమిటి మీరంతా ఇదంతా చెప్పారు నాకు తెలియదుగా తెలియాలంటే ఏం చేయాలి మరి అలా ఉండాలి అలా నీ లోపలికి సాధన చేయాలి నీ లోపల ఉన్న స్థితులను తెలుసుకోవాలి నీ లోపల ఉన్న ఈ ఐదు లక్షణాలని జాగ్రత్తగా గుర్తుపడ్డాలి ఆనందమయ కోశ స్థానంలోని ఆనందమయ కోశ సాక్షి తెలుసుకో అక్కడి నుంచి ప్రారంభమైంది నీ అంతర్ముఖం ఎందుకని ఆనందాన్ని దాటడం ద్వారా నీలో దశ విధనాదాల యొక్క ప్రభావం తెలుస్తుంది ఆ దశ విధనాదాలని ఊరక చూస్తూ ఉండాలి ఏ అందులో ఏ నాదంతోనూ ముడిపడిపోకూడదు మళ్ళా ముడిపడిపోయావనుకోండి మళ్ళా సూక్ష్మ ప్రపంచంలో కొట్టుకుపోతావు ఆ చక్రాలతో ఏ చక్రం దగ్గర ఆగిపోతే ఆ చక్రం దగ్గర కొట్టుకుపోతూ ఉంటాడు అందుకని ఆజ్ఞాచక్రం దాటి కిందకి రావకూడదు ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండి వీటన్నింటినీ సాక్షిగా చూడు ఇదంతా సూక్ష్మ ప్రపంచం ఆనందము సూక్ష్మమే నాదము సూక్ష్మమే ప్రకాశము సూక్ష్మమే చైతన్యం కూడా సూక్ష్మమే సత్ ఒక్కటే కారణ సాక్షి మహాకారణం సత్తు ఒక్కటే కారణసాక్షి మహాకారణం మహదైశ్వర్యం మహత్ ఇక్కడ నిలబడ్డవాడికి